కాబట్టి వయస్సు వచ్చి కొలది శరణాగతి యొక్క తత్వాన్ని అర్థం చేసుకుని ఈశ్వరులకు సమర్పించేసి శరణం వేడి వచ్చేటువంటి సుఖ దుఃఖాలని క్షాంతి అంటే సహన గుణంతో స్వీకరిస్తూ సుఖం వచ్చినా యొక్క ప్రసాదమే దుఃఖం వచ్చినా యొక్క ప్రసాదమే అనే విధంగా స్వీకరిస్తూ అలా సాక్షిభావంతో నిలిచి ఉండుట అనేది ఒక గొప్ప విషం మనిషి జీవితాన్ని సరళము సుగమము చేసేటువంటి అద్భుతమైన విషం ఈ విషంలో ఎవరికి వారు జాగ్రత్తగా వర్కౌట్ చేసుకుని శ్రవణ మన నిధుధ్యాసనముల ద్వారా దానిని జాగ్రత్తగా హృదయంలో నింపుకుని జీవితాన్ని సరళంగా జీవించేటువంటి మార్గాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది వెరీ టఫ్ టాపిక్ ఇది సరే నేనేదో చేత నేను మీరు చెప్పాను సో ప్రపన్నాం ఆత్తిహరహ ఆ విధంగా ఎవరైతే శరణాదికి చేయగలుగుతారో వాళ్ళ యొక్క సుఖదుఖములను ఈశ్వరుడు సెటరేట్ చేస్తాడు జీవితము సాఫీగా సాగుతుంది పరిస్థితులు అలా ఉంటాయి నీళ్ళలో ఉంటాయి కొన్నింటికి పరిష్కారాలు ఉండవు కొన్ని సమస్యలకి పరిష్కారం ఉండదు ఇప్పుడు థర్డ్ డిగ్రీ క్యాన్సర్ అన్నారనుకోండి దానికి పరిష్కారం ఏముంటుంది ఏమి ఉండదు లేదు సూపర్ స్పెషాలిటీ క్యాన్సర్ హాస్పిటల్ పరిష్కారం అని అలా అనిపిస్తుంది అలా మనస్సుకి అలా లాగుతుంది కానీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా పరిష్కారం ఏం ఉండదు ఏదో మేము టూ అండ్ హాఫ్ ఇయర్స్ బతుకుతాడు అని వాడేమో హామీ ఇస్తాడు రేడియేషన్ థెరపీస్తే టూ అండ్ హాఫ్ ఇయర్స్ బతుకుతాడు అని హామీ ఇస్తాడు కానీ వీళ్ళు ఒళ్ళే హామీ ఇస్తున్నాడు కదా అని దాని వెంట పడతారు కానీ వీళ్ళు అడగరు ప్రశ్న వీళ్ళు అడగరు వాళ్ళు చెప్పరు ఏమిటంటే వాట్ విల్ బీ ది క్వాలిటీ ఆఫ్ లైఫ్ అని వీళ్ళు అడగరు వాళ్ళు చెప్పరు వీళ్ళు అడగరు వీళ్ళు సెంటిమెంట్ ఓడిపోతూ ఉంటారు ఇంకేం అడుగుతారు తత్వాన్ని దర్శించేటువంటి ఆ వివేకం ఎక్కడ ఉంటుంది అంతా సెంటిమెంటే మా నాన్న మా తమ్ముడు మా కొడుకు ఇలాంటి సెంటిమెంట్లో వెళ్ళు ఉంటారు అరే అప్ప నాన్న కొడుకు తమ్ముడు ఇవన్నీ కూడా నీ కల్పనలు ఎవళ్ళ దాన్ని వాళ్ళు వస్తారు ఎవళ్ళ దాన్ని వాళ్ళు పోతారు ఎవరికి వారే యమునా తీరే ఇవన్నీ కల్పించి కూర్చుంటాం మనం వాటిల్లో రూపాయిలో నయా పైసంత వాస్తవికత ఉండదు అయితే మరి అంత లోతుగా చూసి వాడు ఎవరు ఉంటాడు ఈ కల్పనలతోటి ఆ కల్పనల చుట్టూ ఉండే సెంటిమెంటాలిటీ బిల్డప్ చేసుకుని కూర్చుని ఉంటారు మనుషులు కాబట్టి వాళ్ళు అడగరు వీళ్ళు డాక్టర్లు లేకపోతే హాస్పిటల్ వాళ్ళు చెప్పరు ఎందుకంటే అది ఒక పెద్ద కామర్స్ మీరు మీరు ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి ఈ డయాగ్నాస్టిక్ టెస్ట్ అవసరమైనంటారా ఈ మందు వింగడం అని మీరు అడిగితే వాడి గంటకి పైకి చూసి చాలా అవసరం అండి ఏం చెప్తాడు సో ఏమైంది ప్రశ్న అడుగుతున్నాడు అదేదో మీరే సెటిల్ చేసుకోవాలి ఇది అవసరమే ఉంటారా అంటే వాళ్ళని అడిగితే వాళ్ళు వ్యక్తం చెప్తారు అదేదో మనమే చూసుకోవాలి ఒకసారి నాకు కాళ్ళు నొప్పి పుట్టింది కాళ్ళు నొప్పి పుడితే డాక్టర్ పొరపాటుని డాక్టర్తో కాళ్ళు నొప్పి పుడితే ఆ మృతాంజనం ఏదో రాసుకుని ఏదైనా ఈ నొప్పి గీ సంబంధించిన ఆయిల్ పెట్టుకుంటాయి అది రాసుకోవచ్చు ఆ రాసుకుని ఉప్పుకో నేను ఒక డాక్టర్ కనపడితే ఆయనతో అన్న అనమాట అలా కుంటుతున్నాడు ఏమిటో అయినా ఆయన అడిగితే కాళ్ళు నొప్పి పుట్టిందంటే పాపం ఆయన చూసాడు ప్రేమే వెంటనే డయాగ్నాస్టిక్ టెస్ట్ రాసిపెట్టాడు దాంట్లో ఎంఆర్ఐ మ్యాగ్నెటిక్ రెసిడెన్షియల్ ఏది కూడా రాసాడు నేను చూసిన ఎంఆర్ఐ రాసినంత పెట్టాడు నేను చూసి ఎక్స్రే ఎంఆర్ఐ నయం క్యాచ్ స్కాను తర్వాత గామారే హోమోగ్రఫీ రాయలేదు అందువరకు సంతోషం సో ఇది నేను తీసి జీవిలో పెట్టుకుని దాన్ని నేను ఐజెస్ట్ చెప్తాయి ఆయన అడిగితే ఇది అవసరమైన ధనానికి అవసరమని చెప్తారు కాబట్టి ఆ డెసిషన్ వరకు తీసుకోవాల్సి ఉంటుంది అయితే మీరు అలా ఫుల్ హార్టీగా ఉండవన్న అభిప్రాయం కాదు అంటే మొండిగా ఉండవన్న అభిప్రాయం కాదు మీరు చూసుకోవాలి పరిస్థితిని వచ్చి శరణాగతి మనం చేయగలమా ఇది శరణాగతికి ఒక అకేషణ ఏమి అనేది చూసుకున్నాను చేయగలిగితే చాలా దివ్యంగా ఉంటుంది మంచిది సుహృతు సుహృతంటే మిత్రుడు సుహృతు అని రెండు పదాలు ఉన్నాయి మిత్రుడంటే మీరు ఉపకారం చేస్తే మళ్ళీ మీకు తిరిగి ఉపకారం చేయువాడు మిత్రుడు సాధారణంగా ఫ్రెండ్స్ అంటే అలాగే ఉంటారు ఫ్రెండ్స్ అంటే అదే చెలో కాఫీ పీయంగే అంటాడు అని నేను ఈ వారం నేను బిల్లు ఎందుకంటే నువ్వు లాస్ట్ వీక్ నువ్వు బిల్ ఇచ్చేవు కదా అంటాడు ఇట్స్ గోస్ట్ లైట్ గా అంటే నేను నీకు హెల్ప్ చేశాను ఎట్ ఫార్ హెల్ప్ మీ లేదా భవిష్యత్తులో యు హెల్ప్ మీరు ఫార్ ఐఆమ్ హెల్పింగ్ యూ మౌ అని ఉపకార ప్రత్యుపకార అనే బేసిస్ మీద ఫ్రెండ్షిప్ ఉంటుంది దానికి మిత్ర అని పేరు అటువంటి ఫ్రెండ్కి సుహృత్ అని వాడు మిత్రుడే వాడు ఫ్రెండే కానీ ఎటువంటి ఫ్రెండు ప్రత్యుపకారం యొక్క అపేక్ష లేకుండగా మీకు సేవ చేస్తాడు వాడిని సుహృత్ అంటారు సో ఈశ్వరుడు అటువంటి సుహృతుడు అంచేతనే ఈశ్వరునితోటి మీరు కామర్స్ పెట్టకూడదు దిస్ బిజినెస్ డీల్ పెట్టకూడదు మర్చెంటైల్ స్పిరిట్ దేవుడి దగ్గర ఉండకుండా ఉంటే మంచిది మర్చెంటైల్ స్పిరిట్ అంటే ఏమిటి ఇప్పుడు మీరు మార్కెట్కి వెళ్ళారనుకోండి మీరు వందల రూపాయల కాగితం వాళ్ళకి ఇస్తారు వాళ్ళు రెండు బ్రెడ్ ప్యాకెట్లో ఉన్నో మీ చేతిలో పెడతాను యు గివ్ అండ్ యూ టేక్ యూ టేక్ అండ్ యూ గివ్ దిస్ ఇస్ ది మర్చెంటైల్ స్పిరిట్ దేవుడి దగ్గర అలా ఉండకూడదు ఎందుకంటే దేవుడు మన అడిగాడా అరే నువ్వు నాకు ఇది ఇస్తే నీకు అధిస్తాను రా అని ఎప్పుడైనా మీకు చెప్పాడా లేదు కదా మరి అటువంటి ఇప్పుడు మీరు హృదయంలో జాగ్రత్తగా అర్థం చేసుకుని మీరు ప్రేమించటం అభ్యాసం చేయాలి కానీ ఈ కామర్స్ దాంతో ప్రవేశపెట్టకూడదు కదా చూడండి భక్తిలోకి కామర్స్ పట్టుకురాకూడదు కామర్స్లోకి భక్తిని తీసుకెళ్ళాలి మనం ఏం చేసాం కామర్స్ లో భక్తిని తీసుకెళ్లడం కాదు భక్తిలోని కా హెవ్ కమర్షియలైజ్ ది భక్తి ఇన్స్టెడ్ ఆఫ్ స్పిరిచువలైజింగ్ ది కామర్స్ వ్యూహెవ్ కమర్షియలైజ్డ్ ది స్పిరిచువాలిటీ భక్తి కామర్స్ కింద తయారైంది కదా అంతా కామర్స్ అలా ఉండకూడదు కాబట్టి ఈశ్వరుడు ప్రత్యుపకారాపేక్ష లేకుండా మనకి అనుగ్రహాన్ని ఇస్తాడు ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అంటాడు మాట్లాడే శక్తి ఇచ్చాడు కదా ఈశ్వరుడు మనన శక్తి ఇచ్చాడు సంకల్పశక్తి ఇచ్చాడు చూసే శక్తి ఇచ్చాడు వినే శక్తి ఇచ్చాడు ఎంతోమందికి ఇవ్వలేదు నాకు ఇచ్చాడు ఆ ఇవ్వని వాళ్ళకి ఇంకోటి ఏదో ఇచ్చి ఉంటాడు నాకు నేను అర్థం చేసుకున్న దాంట్లో ఇవన్నీ నాకు ఇచ్చాడు ఒక కుర్రాడు ఉన్నాడు పదహారు ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళ కుర్రాడు అతనికి తండ్రి పోయాడు తండ్రి పోతే ఇప్పుడు కర్మ చేయాలి పదకొండు రోజులతో కర్మ చేయాల్సి ఉంటుంది డబ్బు కావాలి కర్మ అంటే డబ్బు కావాలి డబ్బు లేదు తల్లిని అడిగితే నా దగ్గర లేదని చెప్పిందండి ఏదైనా నగ నట్రా ఉంటే పెడదామంటే అది ఆల్రెడీ మీ తల్లిగారు ఏదైనా సార్ అది అది ఏమీ లేదని కాబట్టి అది కూడా లేదు భేద కుటుంబం ఇప్పుడు ఏం చేయాలి అప్పుడు తల్లి ఓ సలహా చెప్పింది అలా నా ఉన్నాడు సేష్జీ ఆయన మీ నాయనగారికి మిత్రుడు ఈ కష్ట ఆయన ఏమన్నా నేను ఆయన గారితో ఉండే మైత్రిని గుర్తు చేసుకుని సహాయం చేయవచ్చు వెళ్ళి ఆయన్ని ప్రార్థించు అని తల్లి సలహా పెట్టింది ఇతను తండ్రి శవాన్ని దహించి ఆ సాయంకాలమే సావుకారు దిగురికి వెళ్ళాడు ఎందుకంటే ఇంకా పది రోజులు కర్మకారణ చేయాలి కదా డబ్బులు ఉన్న డబ్బులు ఆ రోజే ఖర్చు అయిపోయాయి వెళ్తే ఇలా చెప్పాడు చూడండి మా నాన్న నాకేమీ ఇవ్వలేదు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా చచ్చిపోయాడు ఇప్పుడు నేను నా బ్రతుకు బ్రతకడం మాట తర్వాత ఆలోచిస్తాను అది ముందు ఈ కర్మకాండను నెరవేర్చడానికి కూడా నా దగ్గర డబ్బు లేవు అని అని మా నాకు ఏమీ ఇవ్వకుండా చచ్చిపోయాడు మీరు ఏదైనా హెల్ప్ చేస్తారా అని అడిగాడు అడిగితే ఆయన అన్నాడు నువ్వు తప్పు నాన్న నీకు చాలా ఇచ్చి చచ్చిపోయాడు అంటే అదేమిటండి నాకు తెలియదే అలాగేమైనా ఉందా ఏమిటిచ్చాడు నాకు అంటే చూడు నడిచే శక్తి ఇచ్చాడు కాళ్ళకి జనకుడు కదా నీకు జన్మనిచ్చినవాడు అంటే నీ కాళ్లకు నడిపే శక్తి చేతులకు పనిచేసే శక్తి బుద్ధికి సంకల్పం చేసే శక్తి ఇవన్నీ కూడా నీ తండ్రి ఇచ్చినట్టే తండ్రి జన్మనిచ్చాడంటే మరి ఇవన్నింటితో పాటే వచ్చింది కదా జన్మ కాబట్టి అవన్నీ కూడా నీకు నీ తండ్రి ఇచ్చాడు ఏమీ ఇవ్వలేదని ఎందుకు అంటే ఇతను అంటాడు చాలా బాగా చెప్పాడని మేము సామెత చెప్పినట్టుగా ఉంది తెల్లవారితే వంద రూపాయలు ఉంటే కానీ ఆ కర్మ జరిగే ఉపాయం లేదు నా చేతులను కాళ్ళు పెట్టి కర్మ చేస్తాను ఏమి ఈ చేతులు కాళ్ళు పెట్టి కర్మ అవ్వదు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటే నువ్వు పనిచేయి నీ బుద్ధి నీ చేతులు నీ కాళ్ళు నాకు ఇస్తావా నేను నీకు డబ్బిస్తాను అంత తీసుకోండి ఓకే ఇవ్వ రూపాయలు నేను శుద్ధంగా కర్మ చేసుకోం పది రోజుల తర్వాత వచ్చిన కర్మ రిపోర్ట్ టు మీ డోంట్ ఫర్ యువర్ మైండ్ యువర్ హ్యాండ్స్ అండ్ యువర్ ల్యాగ్స్ అవర్ ఓకే సార్ నా థౌజండ్ రూపీస్ తీసుకుని అద్భుతంగా కర్మలు చేసేసి పదకొండో రోజు స్నానం చేసి వెళ్ళి రిపోర్ట్ చేశాడు సరే ఇంకే నా కుర్లో నేను చెప్పిన పనులలో చేస్తూ ఎనీవే టు మేక్ ఎ స్టోరీ షార్ట్ విత్ ఇన్ సిక్స్ మంత్స్ ఆ సేటజీ ఏం చేశాడంటే ఆయన వ్యాపారంలో వీటికి వచ్చిన వాటా ఇచ్చేదాకా వ్యవహారం నిన్ను ముందు పని మనిషిగా పెట్టుకున్నాడు తర్వాత అకౌంటెంట్గా ప్రమోషన్ ఇచ్చాడు ఇంకొక మాసంలో వీడి బుద్ధిమంతుడు కస్టమర్ పనిచేస్తున్నాడు అకౌంటెంట్ అన్నాడు వితిన్ సిక్స్ మంత్స్ నా వ్యాపారంలో నువ్వు వఠాదారువి అన్నాడు ఆ తర్వాత ఆ షాపును వీడే కొనేసి పెద్ద సేటుకే అయిపోతుందండి కాబట్టి వీడు నాకు నా తండ్రి ఏమీ ఇవ్వలేదు అని అనుకున్నాడు అది పొరపాటు ఈశ్వరుడే తండ్రి త్వమేవ మాతా చపితా ఇవ్వలేదు దేవుడు ఇవ్వడం అంటే ఎలా ఉంటుంది లాటరీ ఇస్తే ఇచ్చినట్లు కోటి రూపాయలు సంపాదిస్తే ఆస్తిస్తే ఇచ్చినట్టు అని వీడు అనుకుంటాడు తప్ప ఆల్రెడీ ఇచ్చి చూసుకోడు ఏమండి తర్వాత దేవుడు ఆల్రెడీ ఇచ్చి విస్మరించి దేవుడు సుహృత్ అనే విషయాన్ని విస్మరించి దేవుడితోటి వీడు బేరసారాలు పెడతాడు బేరసారాలు అంటే ఏంటో తెలుసిన ఒక ఆయన దీవాడు ఆయన సంతానం లేకుండా ఓ దేవతకి పూజ పురస్కారం అవి చేసి ఉపాసనాలు చేసి ఓ దేవత నీవు నాకు సంతానాన్ని కలిగించినట్లయితే నీకు వంద బస్తాల కుంభం పోస్తాను అని మొక్కుకున్నాడు వంద బస్తాలు అన్నం వండించి కుంభం పోసి దేవతకి సమర్పించి ఆ అన్నాన్ని భక్తులకి వితరణ చేస్తారు సంతర్పణ చేస్తారు వంద బస్తాలు బియ్యం అన్నం వండిస్తాడనమాట అంటే దాంట్లో కోర్లు అవన్నీ కూడా ఉంటాయి అంటే ఆ దేవత చాలా సంతోషించింది వీడు ఇంత భక్తుడు సంతోషించే కళలో కనబడి నాయన నీకు నేను పురుష సంతానాన్ని అనుగ్రహిస్తున్నాను అని కథంలో కథ కింద అంటే సరే మహానందం భార్య గర్భిణీ అయినది కొడుకు పుట్టాడు కొడుకు పుట్టి వీడు పదకొండో రోజున జాతాశం పూర్తయింది వారసాల చేశాడు భారసాలంటే జాతకర్మ వంటిది అయి ఉంటుంది బహుశా అదేదో చేశాడు ఆ చేసిన తర్వాత ఆ దేవత కనపడింది ఎరా వంద బస్తాల కుంభం మాట ఏమిటి అని అడిగింది స్వర్ణలో కనబడి అదైతే వీడవాడు చూడు కొడుకు పుట్టి ఖర్చులు బాగా పెరిగిపోయాయి వంద బస్తాలు అది ఏదో అప్పుడు ఏదో తెలివి తక్కువగా అంటారు పది నువ్వు ఖాయం చేసుకో అదే అంటాడు అంతే అలాగే కానీ పదివస్తాల కుంభానికి మనం ఖాయం చేసుకుందాము అని దేవత చెప్తుంది సరే అయిపోతుంది నేను చాలా తొందరలో పది వస్త్రాల కుంభం నేను ఏర్పాటు చేస్తాను ఇప్పుడు పాల డబ్బాలు తిరిగింది దానికి బోలంత ఖర్చు కొంచెం వీడు పాలు తాగి మానేసి అన్నం తినే స్టేజ్ రాగానే ఇంకా పాల డబ్బాల ఖర్చు తగ్గిపోయిన వెంటనే ఈ పదివస్తాల కుంభం ఏర్పాటు సరే వీడేమో అన్నం తినే వయసు వస్తాడు రెండేళ్ళు మూడేళ్ళు అప్పుడు మళ్ళీ దేవత కనపడి ఎలా నా పది దర్ వాటిని అడిగితే ఇప్పుడే సేమ్ క్యాన్స్లో చేర్చాను బోల్ అంత డొనేషన్స్ ఇవ్వను ఈ రోజుల్లో మూడు మూడో తరగతి మూడో వేళ్ల కుర్రాడికి కేజీ వన్లో చేర్చాలంటే ఒక కేజీ బంగారం అంత డబ్బు ఉంటే కానీ వీళ్ళని కేజీ వన్లో చేర్చడం కుదరట్లేదు చాలా ధరలు పెరిగిపోయాయి ఈ మధ్యన నేను దంపతులు సంతానాన్ని కని ముందు స్కూల్ ఫీజులు అన్ని క్యాల్కులేట్ చేసుకుని అప్పుడే సంతానాన్ని కంటున్నారని కూడా నేను విన్నాను వాటెవర్ సో నేను పది వస్తాలు ఇచ్చుకోలేను ఒక్క వస్తా ఇచ్చుకుంటాను అంటే సరే ఒక్క వస్తాయే ఖాయం ఇంటికి చెప్పొచ్చేది ఏమిటంటే వీడికి ఉపనయనం చేసే ఖాయము దాకా కూడా వీడు ఏమీ ఇవ్వలేదు సో సంథింగ్ లైక్ దట్ దిస్ స్టోరీ బోస్ కాబట్టి ఈశ్వరంగా ఆరాధించే పద్ధతి ఇలాగంటే బేరసారాలు పెట్టుకోకూడదు ఈశ్వరుడితో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈశ్వరుడు మనం చేసి పూజ దానికి మనకి ఫలము అలాగంటే నిత్ర అంటే మనం ఉపకారం చేస్తే మనకి తెలివి ఉపకారం చేస్తారు ఆ విధంగా ఈశ్వరుణ్ణి భావన చేయుట ఏదో కిందకార్ట్యం రెలిజియం అలాంటి సందర్భం కూడా ఉంది అలా చేస్తూ ఉంటారు భక్తులు భక్తి యొక్క ఆరంభమే తప్ప అది పరిణితి చెందిన భక్తి కాదు పరిణితికి చెందిన భక్తి అంటే ఏమిటి మనం ఈశ్వరుణ్ణి ధనంతో ద్రవ్యములతోటి అంటే గుట్టెడు పువ్వులు అయితే బస్తాడు పత్రి అనే ఆ విధంగా ద్రవ్యముతోటి అంటే మెటీరియల్ తోటి ధనముతోటి షోతోటి ఈశ్వరుణ్ణి ఇంట్రెస్ట్ చేసే ప్రయత్నం మీరు చేశారంటే అసలు మీకు ఈశ్వరుడు గురించి తెలియలేదు భక్తి ఎలా చేయాలో అసలే తెలియలేదు అని అర్థం ఎలా ఈశ్వరుణ్ణి ఇంప్రెస్ చేసి ప్రయత్నం చేయకూడదు శ్రోతుడు ఈశ్వరుణ్ణి కేవలము నిష్కామ భక్తితో మాత్రమే మనం ఇంప్రెస్ చేయగలుగుతాము అని అర్థం చేసుకోవాలి ఈశ్వరుడికి నేను లక్ష రూపాయలు పెట్టేసి ఓ వజ్రపురం చేయించి ఇచ్చేస్తాను అని ఆ రకంగా ఈశ్వరుణ్ణి నవ్వుకుంటాడు లక్ష్మీపతి ఎవరనుకుంటాడు నవ్వుకుంటాడు వీడు నాకు లక్ష రూపాయలు వజ్రపుటంఘరం ఇస్తాను అంటాడు వీడి మొహం ఆ లక్ష రూపాయలు నేనే ఇచ్చాను వీడికి ఆ వజ్రం కూడా నేనిచ్చిన వజ్రమే అనుకుంటాడు శివుడైతే అనుకుంటాడు నేనేమో బసవన్నని బసవన్న అంటే బూడిద బసవన్న అని అర్థం బూడి రాస్తున్నీ నాకు వజ్రపుటంగరం ఆఫర్ చేస్తున్నాడు వీడి మొహం వీడికి విరక్తి అంటే ఏమిటో తెలియదు అని అనుకుంటాడు విష్ణువు సంతోషించడు శివుడు సంతోషించడు ఈ రకమైన రిచ్ మ్యాన్ తయార చేస్తుంటానికి ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ దేవుణ్ణి ఆరాధించే పద్ధతి అది కాదు మన అలా తయారైంది సమాజం సమాజాన్ని చూసి మీరు తత్వాన్ని నిర్ధారించలేదు కదా నేను రెక్మింటుంది పాయింట్ అన్నాము సుహృత్ ప్రత్యుపకారాపేక్ష సన్ ఉపకారీ ప్రత్యుపకారము యొక్క అపేక్ష లేకుండగా ఉపకారము చేయవారు ప్రత్యుపకారాపేక్ష ఉండటం నాకు బాగా చిన్నతనంలో నాకు బాగా గుర్తు నాకు చిన్నప్పుడు గుండు పిలక ఉండే చదువుకునే వాళ్ళ వేదము శాస్త్రము సంస్కృతం ఇది బాగా చదువుకుంటూ ఉండేవాళ్ళం శ్రద్ధగా అదే తెలుసు అదే చేస్తూ గుండు పిలక ఈ గుండు కొంచెం జుట్టు బాగా పెరిగిన వెంటనే గుండు పిలకం ఉంటుంది ఓసారి ఆయన ఏంటంటే పథకంలో అవుతున్నాను శాస్త్రి గారు అడిగారు ఎరాట అలా జుట్టు అలా పెంచేసుకుంటూ పోతున్నాడు ఏమిటని అడిగారు ఎందుకంటే ఇంక గుండె చేయించుకునే టైం వచ్చేసి నెల రోజులు అయిపోయినా ఇంకా గుండు చేయించట్లేదు అంటే నేను అన్నాను అన్నవరం మా అన్నవరం దగ్గర అన్నవరం సత్యనారాయణ స్వామికి మొక్కు అన్నారు అప్పుడు ఆయన రెండు మాటలు అన్నారు ఒకటి మన ఊళ్ళో ఉన్నాడుగా సత్యనారాయణ స్వామి అన్నవరకు దాకా ఐదు గోలు ఒక మాట అన్నారు ఇది నాకు మనస్సుకి బాగా తగిలింది అవును సత్యనారాయణ స్వామి మన ఊళ్ళో లేడా అన్నవరంలోనే ఉన్నాడు మన ఊళ్ళో దేవాలయం ఉంది విష్ణువాలయం అది సత్యనారాయణ స్వామి అది అన్నవరంలో సత్యనారాయణ స్వామి లేరు ఈయన లేరునా కెనాట్ బీ యునో వెరీ ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ ఇలా ఎవరో చెప్పరు ఆయన చెప్పారన్నమాట సరే అది విన్నాను ఒకటి రెండవది ఆయన ఏమన్నారంటే దేనికి మొక్కు అని అడిగాడు మేము ఎస్ఎల్సీ పరీక్షలు రాసాం ఎస్ఎల్సి పరీక్షలు రాసినట్టుకే కొంత వేదము ఈ సంస్కృతము బాగా చదువుకున్న రోజులవి ఎస్ఎల్సి పరీక్ష రిజల్ట్ కనుక బాగా మంచి మార్పులు అప్పుడు క్లాసులు కూడా ఉంది పేస్ అవ్వడమే ప్యాస్ అయితే దారి అదే గొప్ప ఫస్ట్ క్లాస్ సెట్గా అదే ఉండేది కాదు ఉంటే ఎవ్వరు వేవర్లో కలపడితే చాలు ఎస్ఎల్సి ప్యాస్ అయితే మొక్కు అంటే అప్పుడు ఆయన మాట అన్నారు దేవుడితోటి అలా బేరం పెట్టుకోకూడదు రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయంటే ఇంకా ఒక రోజులు పడుతుంది ముందు వెళ్ళి అన్నవరం పో వెళ్ళిపోయి అక్కడ మొక్కు తీర్చూడా నువ్వు ఏం మొక్కులు ఉన్నాయో అవన్నీ తీర్చూసారా దేవుడు అది ఇస్తే ఇది ఇస్తాను అనకూడదు అంటే మొక్కు అన్నావు కాబట్టి ఆ పని కానీ ఒక ప్రకాశన నువ్వు జాగ్రత్తగా ఉన్నవాడు గుండెంటే మొత్తం గుండు చేసి పెడతాడు మొత్తం గుండెంటే అది సన్యాసి ఆయన అప్పుడు చెప్పాడు నేను పదహారేళ్ళు పదిహేను ఏళ్ళ కుటాన్ని అది సన్యాసి లక్షణం మొత్తం గుళ్ళు తిలక పెట్టుకుని ఉండాలి అన్నవరం వెళ్ళి వచ్చారు అని వీళ్ళందరూ మొత్తం ముందు చేయించుకుని వస్తూ ఉంటారు అలాంటి పొరపాటు మొత్తం చేయదు సమా అని చెప్పి చెప్తే నేను ఇంటికి వచ్చి ఇలా అంటే మా నాన్నగారు సరే పో అన్నవరం పోని ఎవరో వెళ్తుంటే పంపించారు రిజల్ట్స్ లేళ్ళు ముందు చేయించుకుని వచ్చారు నేను రిజల్ట్ లేదు వచ్చిందో పది పది రోజులకి రిజల్ట్ వచ్చితేసారు అమ్మ అన్నవరం సత్యనారాయణ స్వామి గ్రహించడం ప్యాస్ అప్పుడు చెప్పారు బేరం పెట్టకూడే అంటే సపోజ్ ప్యాస్ ఏం చేస్తాడు లోకల్ హెయిర్ శైలుని కూడా ముందు కొట్టించుకుని వస్తాడు అంతే కదా ఇలాంటి పెట్టకూడదు ఇది గీతా పద్ధతి పట్టి ఇలాగే ఉంటుంది కాబట్టి ఈశ్వరుడు మనం ఇచ్చేటువంటి మొక్కులు పూజలు మనం చేసేటువంటి ఉపకారములు అయితే గుడి కట్టించినాకనే ఈశ్వరు మనం గుడి కట్టించు బా నివాస సర్వప్రాణినాం నివాస అంటున్నారు చింతరు నివాసన్ ప్రాణినో నివసల ప్రాణులు ఈశ్వరుని ఎందు నిలకడను మనుగడను కలిగి ఉండగా ఆ ఈశ్వరు మనుగడ ఆ ఈశ్వరుని మనుగడకు మనం వ్యవస్థ చేయటమా అంటే ఉడికెట్టించిన మానే నా అభిప్రాయం కాదు ద థింకింగ్ ఈజ్ థోడ గడబెడ దాంతో కొంత గడబడ ఉన్నట్టు నాకు అనిపించింది మీరు ఆలోచించండి సో ప్రత్యుపకార అపేక్ష లేకుండా ఎవడు ఉపకారం చేస్తాడో వాడు సుహృతుడు ఇక్కడ ఈ సందర్భం ఏమిటంటే రెండు సందర్భాలు రెండు రకాలుగా ఒకటి ఈశ్వరుడు సుహృతుడు అది మీరు గుర్తించాలి ఈశ్వరుడు బుద్ధి ఇచ్చాడు మనం ఏమి ఇస్తామని మనకి బుద్ధిచ్చాడు చేతులు ఇచ్చాడు కాళ్ళు ఇచ్చాడు వీటితో ఇంతవరకు బోళ్ళని ఘనకార్యాలని మనం నిర్వర్తించినాము మన వల్ల ఏమీ అపేక్షించి మనకి ఇవన్నీ ఇచ్చాడు ఈశ్వరుడు సంపద ఇచ్చాడు భోజనం ఇచ్చాడు అన్నీ ఇచ్చాడు విఆర్ లివింగ్ మోర్ఆర్లెస్ హ్యాపీ బికాస్ ఆఫ్ ఈశ్వరాస్ గ్రేస్ మనం ఇంకా ఏదో ఈశ్వరు ఆ ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఓ ఈశ్వర నీవు నాకు లాటరీ టైం ఇట్లా చేస్తే నీకు నేనేమో పూజ చేస్తాను అనేది అంటే ఏమన ఏమని అనుకోవాలి చూసి నవ్వాలా ఏడవాలా చాలా అవివేకం కనుక ఈశ్వరుడు సుహృత్ అని గుర్తించాలి సుహృదం సర్వభూతానం భోక్తారము యజ్ఞ తపసాం అంటూ శ్లోకం ఉంటుంది నాలుగో అధ్యాయమో ఐదో అధ్యాయమో ఎందులో వస్తుంది సుహృదం సర్వభూతానం జ్ఞావా మాం శాంతి మృత్యతి అని అలా ఉందని గుర్తు నాకు ఈశ్వరుడు సుహృత్ మనకు మన సేవతోటి మన పూజలతోటి మన ఉపకారాలతోటి అపేక్ష లేకుండగా అపేక్ష లేకుండగా మనకు ఎంతో ఇచ్చినాడు ఎంత ఇచ్చాడు అన్నది అంచనా వేయటానికి కూడా వీడు కాదు అంత అనుగ్రహించినాడు భారతదేశంలో పుట్టిట్లా చేశాడు సంస్కృతి స్వరూపనే భాగ్యాన్ని కల్పించాడు భగవద్గీతని అధ్యయనం చేసి భాగ్యాన్ని కల్పించాడు ఇక ఎంతకంటే ఏమవ్వాలి ఉగాండాలో పుట్టింటే మీరు భగవద్గీత చదివి ఉండేవరా ఇది అన్ని భోజనం చేసేసి ఉండేవాడు కాబట్టి అలా అవ్వకుండా ఇక్కడ పుట్టి ఇంత పని చేస్తున్నావు అంటే రియల్లీ స్పీయర్ రియల్లీ రియల్లీ రియల్లీ బ్లెస్డ్ ఈ బ్లెస్సింగ్ అంతా మనకి ఈశ్వరుడే అనుగ్రహించినాడు అని ఒకటి గుర్తించాలి నెంబర్ వన్ నెంబర్ టూ మన జీవితంలో ఎవడైనా మనకి ప్రత్యుపకారాపేక్ష లేకుండా మనకి సర్వీస్ చేశాడనుకోండి రే వీడు సుహృతుడు ఈశ్వరుని యొక్క ఏజెంట్ వీడు ఈశ్వరుడే ఈ వీడి ద్వారా మనకి ఉపకారం చేసినాడు అని గుర్తించాలి కాబట్టి ఈశ్వరుడు సుహృతుడు ఈశ్వర సుహృత్ రివర్స్ సుహృత్ ఈశ్వర రెండు విధాలుగా అర్థం చేసుకోవాలి తర్వాత ప్రభవ ప్రలయ నిధానం స్థానం నాలుగు కలిపి ఒకే టాపిక్ ఇప్పుడు నెక్లస్ ఉండే దేని నుంచి పుట్టింది బంగారం నుంచి పుట్టింది కాబట్టి బంగారానికి ప్రభవ అని పోయి ప్రభవతి అస్మాత్ ఇది ప్రభవ తర్వాత స్థానం నెక్లెస్ ఉంది దేనియందు ఉన్నది బంగారం నుండి ఉన్నది నెక్లెస్ విలీనమైపోయింది దేనియందు విలీనమైనది బంగారమునందు విలీనమైనది అదేవిధంగా మనమందరము ఆ ఈశ్వరు నుంచి పుట్టాము ఉన్నప్పుడు ఈశ్వరుని ఎందే మనుగడను కలిగి ఉన్నాము విలీనమైపోయినప్పుడు ఈశ్వరునిలో విలీనమైపోతాం ఈ దృష్టి ఇది మీరు గమనించదగినటువంటి వివేకము అంటే పౌరాణిక దృష్టి దార్శనిక దృష్టి అని రెండు రకాల దృష్టిలు ఉంటాయి ఇంట్లో ఇది గొప్పది అది తక్కువదే అని చెప్పడం ముందు తాత్పర్యం కాదు దాంట్లో ఏదైనా ఒకటి మీకు గొప్పదిగా అనిపిస్తే యూఆర్ వెల్కమ్ టు ఇట్ ఇది ఒక పద్ధతి దీస్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ టీచింగ్ మీకు దృష్టాంతంగా భగవద్గీత పదిహేడు పద్దెనిమిది అధ్యాయాల్లో శ్రీకృష్ణుడు అన్నిటినీ సాత్విక రాజస తామసాన్ని విభాగం చేస్తాడు శ్రద్ధతో మొదలు పెడతాడు దానికి శ్రద్ధాత్రయ విభాగ యోగము అని పేరు శ్రద్ధతో మొదలు పెడతాడు త్రివిధా భవతి శ్రద్ధ అని అంటాడు అయినా శ్రద్ధ మూడు రకములు సాత్వికి రాజసి తామసి సాత్వికి అంటే ఇలా ఉంటుంది రాజసి అంటే ఇలా ఉంటుంది తామసి అంటే ఇలా ఉంటుంది అని చెప్పి ఊరుకుంటాడు శ్రద్ధలను నువ్వు స్వీకరించని చెప్పడం ఆ ఇంకా అలాగే ప్రతి చోట కర్మ మూడు చెప్తాడు తర్వాత ధృతి తర్వాత తపస్సు సాత్విక రాజస్వ అన్నీ చెప్తాడు ఫలానాది నువ్వు సాత్వికమైన దానిని నీవు చేపట్టు అనే మాట మాత్రం ఉండదు ఎక్కడ ఎక్కడ ఉన్నాడు ఆల్ ది వే కానీ ఆ చెప్పిందన్నట్టు మీకు ఏమై అర్థమవుతుంది సాత్వికం ఉండాలా రాజసం ఉండాలా తామసం ఉండాలా అన్నీ ఉండొచ్చా ఎలా అనుకుంటున్నారు మీరు నీకు ఎలా తెలుస్తూ ఉండాల వివక్ష సాత్వికమే ఉండాలి అని తెలుస్తూ ఉంటుంది అర్థమైంది కదండి అదొక పద్ధతి సో ఉన్న విషయాన్ని ప్రతిపాదించడము యూఆర్ వెల్కమ్ మీకు ఎలా స్వీకరిస్తే అలా యథేచ్ఛసి తథాత్ అని శ్రీకృష్ణుడు అంటాడు కూడా పైగా యథేచ్ఛసి తథాగురు దేశాత్మ మధ్య వైశాఖ రో కూడా అంటే సో పౌరాణిక దృష్టి దార్శనిక దృష్టి అని రెండు ఉన్నాయి మీరు ఏది మీకు నచ్చితే దాన్ని మీరు స్వీకరించండి ఆ రెండు ఏమిటంటే మనిషి మూయాడు ఎక్కడికి పోయాడు స్వర్గానికి పోయి ఉంటాడు లేకపోతే పితృలోకానికి పోయి ఉంటాడు లేకపోతే నరకానికి పోయి ఉంటాడు అని మీరు స్పెక్యులేట్ చేయటము స్పెక్యులేషనే కదా ఇది పౌరాణిక దృష్టి పోతే నరకానికి పోతాడు లేకపోతే స్వర్గానికి పోతాడు అన్నది పౌరాణిక దృష్టి దార్శనిక దృష్టి ఏమిటో తెలుసిన పోయాడు అంటే ఎక్కడికి పోయాడు ఈశ్వరునిలో విలీనమైన ఎందుకని ఈశ్వరుడి నుంచి వచ్చాను కాబట్టి మనము అహం ఈశ్వరస్య అంశాన్ని స్వీకరించాలి నేను ఈశ్వరుని అంశను అని స్వీకరించాలి అంతేగాని నేను క్రితం జన్మలో గుర్రంగా ఉండేవాడును ఈ జన్మలో మనిషిని అయినాను మళ్ళీ జన్మలో దేవతనవుతాను అంటే ఈ రకమైనటువంటి ఊహలో మీకు ఈశ్వరుడు ఎక్కడ ఉండడు ఓకే అంటే ఆ దృష్టి కొంచెం గడబెడగా ఉంటుంది ఉపనిషత్ దృష్టి దార్శనిక దృష్టి ఏమిటంటే ప్రతి జీవుడు కూడా ఈశ్వరుని యొక్క అంశ వాస్తవంలో జీవభావమే కల్పితము జీవభావము కల్పితము అని తెలుసుకుంటే ఈశ్వరునిలో విలీనమై ఉండిపోతాడు ఘటాకాశము నేను చిన్న ఆకాశాన్ని బుల్లి ఆకాశాన్ని అని భ్రమపడుతూ ఉంటున్నాను అప్పుడు ఎవరిలో ఇంకో ఘటాకాశము కొంచెం తెలివైన ఘటాకాశం ఈ ఘటాకాశంతో చెప్పింది వసి పిచ్చిదానా నేను గుడిదాన్ని చిన్నదాన్ని అని అలా ఎందుకు విచారిస్తావు నువ్వు చిన్నదానివి కాదు ఆ మహాకాశమునకు నీకు తేడాయలేదు ఘటము యొక్క చిన్నదనాన్ని నేనెత్తిన వేసుకున్నావు నువ్వు అనవసరంగా ఘటం పుట్టినప్పుడు నువ్వు పుట్టలేదు ఘటము గిట్టినప్పుడు నువ్వు గిట్టవు నీవు మహాకాశము మహాకాశమే అయి ఉన్నావు కానీ ఘటము యొక్క పరిమాణాన్ని నేనెత్తిన వేసుకుని నేను చిన్నదాన్ని అని చిన్నదని అనుకున్నప్పుడు కూడా నీవు ఘటము యొక్క అంశ కాదు మహాకాశము యొక్క అంశ యథార్థంగా నువ్వు చిన్నదానికి కూడా కాదు ఆ మహాకాశానికి నీకు భేదమే లేదు అని ఈ ఇంకో ఘటాకాశం చెప్పింది ఈ ఘటాకాశం జ్ఞాని ఆకాశ జ్ఞాని ఘటాకాశం ఈ ఘటాకాశము వీడు సంసారి ఘటాకాశం కాబట్టి జ్ఞాని ఘటాకాశం సంసారి ఘటాకాశానికి ఆ విధంగా బోధించింది కాబట్టి అలా తెలుసుకోవాలి తప్ప దేహంతో మమేకమై ఈ దేహం రాకముందు నా దేహం ఏమిటి గుర్రము కాబట్టి పూర్వజన్మలో నేను గుర్రము అరే అప్ప నీవు నీవు దేహానికి కాదని తెలుసుకోరా అంటుంటే ఈ ప్రారంభం ఏమిటండి నేను పూర్వజన్మలు గుర్రాన్ని ఈ జన్మలో మనిషిని మళ్లీ జన్మలో మన దేహములు కాదు కాబట్టి నేను మరణించి స్వర్గానికి పోతానా నరకానికి పోతానా అని అలాగా దాన్ని మలగుల్లాలు పడటము మనకి కావలసిన వాళ్ళు ఎవరైనా వరణిస్తే వాళ్ళు స్వర్గానికి వెళ్ళారా నరకానికి వెళ్ళారా అవి మల్లగుల్లాలు పడుతూ ఉండటము వాళ్ళు ఇక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలి అక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలి అది కూడా మనమే మేనికులేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండటము అది కూడా వాడు బతుకున్నప్పుడు వాడి జీవితాన్ని మనమే మ్యానికులేట్ చేస్తాం వాడు వదిలిపెట్టి అవతలకి అప్పటికైనా మనం వదిలిపెట్టేయాలి ఇంకా వాడి వాడి దారితో వాడు చూసుకుంటాడు అమెరికా వెళ్ళిన తర్వాత కూడా మనం చెప్పినట్టుగానే నడవాలి విద్యార్థిని వాడు కుర్రాడంటే నడుస్తాడా అలాంటిది అమెరికాకే లేకపోతే ఈ లోకాన్ని విధిపెట్టిపోయినవాడు మన ఆకాంక్షకు అనుగుణంగా ఇటు వెళ్ళాలి అటు వెళ్ళాలి క్యా బాధ ఎంతవరకు మీ రీచ్ ఎంతవరకు ఎక్కడ ఉంటుంది దాన్ని కూడా మ్యాలిక్యులేట్ చేసినటువంటి ప్రయత్నము దిస్ ఇస్ టూ మచ్ ఇన్సిట్ హ్యూమన్ మైండ్ అలా ఉండకూడదు ఈశ్వరు నుంచి వచ్చాను ఈశ్వరునిగా విలీనమైపోతాను ఆఖరికి నిద్రావస్థి కూడా మనం ఈశ్వరునిలో విలీనమవుతాం నిద్రపోయినప్పుడు నిద్ర లేచినప్పుడు ఈశ్వరునించి బయటకు వస్తాం అని చాందోగ్యోపనిషత్తు ఘంటాపథంగా చెప్తాను దాని మీద పెద్ద వివరణ కూడా ఉన్నది ఆరోధ్యాయంలో ఈశ్వరునిలో కలుసుకోతాము ఈశ్వరునించి మళ్ళీ బయటకు పొద్దున్న సాయంకాలం ఈ రీ రోజూ దేహం త్యాగమైన తర్వాత కూడా ఇది కాబట్టి ఈశ్వరుడు ప్రభవ ప్రళయ స్థానం చాలా ఇంపార్టెంట్ విషయం రాష్ట్రకారులు ఏమంటారు ప్రభవ ఉత్పత్తి జగత జగత్తు యొక్క ఉత్పత్తి స్థానం ఈశ్వరుడే జగత్ అంటే సర్వప్రాణులు సర్వప్రాణులు అంటే నేను దట్ ఈస్ హౌ మనం చూసుకోవాలి ప్రళయ ప్రళీయతే అస్మిన్ ఈశ్వరునిలో విలీనమైపోతాము కాబట్టి ఈశ్వరులకు ప్రళయ అనిప తానము తిష్టస్మిన్ని ఉన్నప్పుడు కూడా స్థితి కాలము నుండి కూడా ఈశ్వరుని నిలిచి ఉంటాము ఈశ్వరు నుంచి వచ్చాము ఈశ్వరునిలో నిలిచి ఉన్నాము మళ్ళీ ఈశ్వరునిలో కలిసిపోతాము విలీనమవుతాము నది నది జీవితం అలాగే ఉంటుంది నది ప్రవాహ రూపంగా ఉంటుంది మానవుల జీవితం కూడా ప్రవాహ రూపంగా ఉంటుంది జీవితం ప్రవాహం అది మనం మర్చిపోకూడదు మనము జీవితము స్థిరం అని భ్రమపడతాం అది స్థిరం కాదు ప్రవాహం బాల్యం పోతున్న గుణం వస్తుంది అది పోతున్న మధ్య వయస్సు వస్తుంది అది పోతున్న వృద్ధాప్యం వస్తుంది ఆరోగ్యం పోయే రోగం వస్తుంది రోగం పోయే మళ్ళీ ఆరోగ్యం వస్తుంది ఇట్ ఇస్ ఆల్ మూమెంట్ కంటిన్యూస్ మూమెంట్ మూమెంట్లో ఎప్పుడూ కూడా పాతది పోతూ ఉంటుంది కొత్తది వస్తుంది సో పాతది పోకూడదు అని పట్టుకున్నారనుకోండి పోవడం ఎలాగో తప్పదు ఈ పట్టుకునే ప్రయత్నంలో దుఃఖమే పెరుగుతుంది ఒక్కది రాకూడదు అని పట్టుకున్న అని గట్టిగా బిగింపు కూర్చున్నారనుకోండి ఒక్కది వచ్చి నెక్స్ట్లేదు పడిపోవడం ఎలాగో తప్పదు ఈ బిగింపు వల్ల కలిగేటువంటి దుఃఖమే జీవితము ప్రవాహం అది నది వంటిది నది ఎక్కడ పుట్టింది ఎక్కడి నుంచి పుడుతుంది సముద్రం నుంచి పుడుతుంది సముద్రం నుంచి నీరు పైకి వెళ్ళి వర్షరూపంగా నది పుడుతుంది సముద్రం నుంచి పుట్టిన నది మరి సముద్రంలో కలిసిపోతుంది ఉన్నప్పుడు కూడా నది మనుగడ వేణి ఎందు ఆ జలం ఎక్కడి నుంచి వచ్చింది సముద్రం నుంచి వచ్చింది ఒకసారి ఓ నడిచి వెళ్తున్నా పిల్ల కాల పిల్ల కాలం అంటే స్మాల్ ఇరిగేషన్ కెనాల్ ఫ్లో వాటర్ ఫ్లో అవుతోంది నేను అడిచి వెళ్తున్నాను అడిచి వెళ్తుంటే బాగుందండి పిల్లకాలం ఎంత బాగుందో చాలా అందంగా ఉంది అని నేను అంటే ఆయన సముద్రమే ప్రవహిస్తుంది అన్న కరెక్టే మరి కాదు సముద్రం పిల్లకాలములా కనపడుతోంది సముద్రమే అక్కడికి వచ్చి ప్రవహిస్తుంది సముద్రమే వర్షరూపంగా వచ్చి ప్రవహిస్తుంది అలాగే మానవుని జీవితంలో ఈ ప్రాణశక్తి ఈ చైతన్య శక్తి శ్రీ ఈశ్వరుడే ఇలా ప్రవహిస్తూ ఉన్నాడు కనుక స్థానం కష్టత్యస్మిన్ని తర్వాత నిధానం ఇంకో మాట లేదు నిధానం నిధానముని బీజం విశేషణం చేయాలి నిధానం బీజం నిధానం వేరు బీజం వేరు కాదు నిన్న అలా అనుకున్నాం నిధానం అహం బీజం అని కాబట్టి ఈవేళ దాన్ని కొద్దిగా మోడిఫై చేసి నిదానం బీజం నిధానం బీజం అంటే రైతులు పూర్వం విత్తనాలు దాచిపెట్టుకునేవారు పూర్వం రైతులు విత్తనాల కోసం గవర్నమెంట్ మీద ఆధారపడేవారు గవర్నమెంట్ మీద మీరు విత్తనాల కోసం ఆధారపడతారు గవర్నమెంట్ ఏమిటి వాట్ ఈస్ గవర్నమెంట్ గవర్నమెంట్ అంటే రెండు ఇన్ఎఫిషియంట్ అండ్ కరప్ట్ సీజ్ వాట్ గవర్నమెంట్ ఈస్ దాని మీద మీరు విత్తనాల కోసం ఆధారపడి ఇప్పుడు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కోసం మీరు గవర్నమెంట్ మీద ఆధారపడితే మీరు ఎప్పటికైనా ఆ బ్రేక్ఫాస్ట్ ఎప్పటికైనా అది వర్కౌట్ అవుతుందండి గవర్నమెంట్ మీద ఆధారపడ్డాండి విత్తనాల కోసం నాకు చిన్నప్పుడు నేను ఎరుగుతుంది ఈ మధ్యన నేను మరి సిటీల్లో కూడా బతుకుతున్నాను నాకేం చూసి వ్యవసాయం వాళ్ళు ఏం చేస్తున్నారో నేనేం చూసానో పెట్టానా చిన్నప్పుడు నేను చూసిన మేరకు విత్తనాలు రైతు దాచుకున్నాయి వాళ్ళు అప్పుడు ఏమైంది అంటే పెద్ద విత్తనాలు దాచుకోవడం అన్నది విత్తనాలకి వ్యవస్థ ఏదో చేసుకోవాలి పెద్ద రైతు సమర్థంగా చేసుకోగలిగేవాడు చిన్న రైతు చేసుకోలేకపోయేవాడు వాడు అసలే చిన్న కమ్మతం దాంట్లో ఇక్కడ విత్తనాలు కూడా ఎక్కడ సపరేట్ పెట్టుకుంటాడు ఆ పంట పండించిన దాన్ని తినడానికే వాడికి సరిపడుతుంది అందుకోసం వాళ్ళు ఏం చేసేవారంటే పెద్ద రైతు దగ్గరికి పోయి బాబయ్య ఒక్క కుంచుడు విత్తనాలు ఎక్కించండి నాది ఎకరం నేరా అంటే చూద్దరు లేనివాడు ఆయన ఆయన బస్తాడు విత్తనాలు భద్రం చేసుకున్నాడు ఆయన అవసరానికి బస్తా అంటే పదహారు కొంచాలనుకోండి సపోజ్ ఆయనకి పద్నాలుగు పదిహేను కొంచాలు ఆయనకే సరిపడుతున్నాయి ఓ కొంచం ఎక్స్ట్రా పెట్టి ఇచ్చేవాడు కొంతమంది దాతలు ఏం మనకు ఓ బస్తా కావాలి కదా రెండు బస్తాలు విత్తనాలు చేయండిరా అని పురమాయించేవాడు ఒక బస్తా విత్తనాలు బీద రైతులకిచ్చి ఓ బస్తా విత్తనాలు తను వాడుకునేవాడు ఇప్పుడు మనకి విత్తనాలు కావాలంటే మొన్సాంటోయో ఏదో కంపెనీ ఉంది అక్కడి నుంచి రావాలి ఐ డోంట్ నో వాట్ హ్యాపీంగ్ సంథింగ్ వెంట్ రాంగ్ సమ్ ప్రతిదానికి రైతులు విత్తనాలు విత్తనాలు రైతులు ఎప్పుడు ఇదే వార్తలు ఎప్పుడు వార్తలు ఇదే వార్తలు రైతులు విత్తనాలు ఊరు వెళ్ళే ప్రస్తుతం ఏ వ్యవసాయం ఏదో ఇంప్రూవ్మెంట్ వచ్చిందన్నారు కొంచెం ఆశ్చర్యం వస్తూ I thought, what otherส kidnapped simple, maybe there is something meaningful to me. I didn't get the spirit of the idea of it. Though, Duncan anyway, chimes persons at the right, can you give an image ofIR thoughts? What is your own根 ребен vient? What does That Selfie mean? మళ్ళీ తిరిగి మొలకత్తి విధంగా దాన్ని దాచుకున్నటువంటి విత్తనం నిధానం బీజం అదే అర్థం నిధానం నిక్షేప కాళాంతరోపభోగ్యం ప్రాణి బీజం ప్రరోహకారణం ప్రరోహధర్మిణ ఈ ప్రరోహధర్మినాం అన్నదాన్ని ప్రాణినాంకి విశేషణం చేయాలి షష్ఠి గుహ వచనాలన్నీ కలిపి ఒకటి పెట్టుకోవాలి శంకరుడు శంకరులు జంబుల్గా పెడతారు మనం వాటిని అడ్జస్ట్ చేసుకోవాలి ప్రరోహ కారణాం ప్రరోహ ధర్మినాం ప్రాణినాం ఈ ప్రాణులు ఎలా ఉంటారంటే వారి కర్మఫలాన్ని అనుసరించి ఒక దేహము పుడుతుంది అంకురిస్తుంది ఆ దేహము పెరిగి పెద్దది అవుతుంది తర్వాత క్షీణం అవుతుంది పడిపోతుంది దేహం పడిపోతుంది కానీ ప్రాణిలో తిరిగి ఇంకొక దేహమును అంకురింపజేసే ఆ కర్మాశయం అలాగే ఉంటుంది వాడిలో వాడు ఈ దేహం పడిపోతుంది మళ్ళీ వెళ్ళి ఇంకో దేహాన్ని పట్టుకుంటాడు ఇంకో దేహం అంటే అక్కడ రెడీమేడ్ దేహం అవతారు దాంట్లో చూసాడని కాదుకా మళ్ళీ అక్కడ ఇంకో దేహానికి కావలసిన అంకురంగా లేస్తాడు ప్రోహ అంటే అంకురం మళ్ళీ ఇంకో దేహానికి కావలసిన అంకురంగా ఇంకో దేహంలో ప్రవేశిస్తాడు రేపు పశుపక్ష్యాది దేహం కావచ్చు మనుష్య దేహం కావచ్చు దేవతా దేహం కావచ్చు మళ్ళీ ఆ దేహము అంకురించి పెరిగి పెరుగు అవుతుంది ఆ విధంగా ఎప్పటికప్పుడు పడిపోయిన దేహాన్ని ఎదురుపెట్టేసి కొత్త దేహంలోకి వెళ్ళి కొత్త దేహంలోకి వెళ్ళి అంటే రెడీమేడ్ దేహం ఉందని కాదు అక్కడ కొత్త దేహానికి కావలసిన అంకుర రూపంగా అంకురిస్తూ ఉంటాడు ఇది ప్రాణుల యొక్క ధర్మము అంటే వాళ్ళ స్వభావం ఆ విధంగా అటువంటి ప్రాణులకు ఆ బీజము ఏది కలదు అంటే కర్మఫలము కర్మఫలమైన కర్మఫల రూపమైన బీజము ఆ కర్మఫల దాత అయిన ఈశ్వరుడే కాబట్టి విత్తనాలు దాచుకుంటే విత్తనాలు దాచుకుంటే ఎక్కడ దాచుకుంటారు అనే నీకు క్వశ్చను మీకు ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ విత్తనములు దాచుకునబడుము దేనియందు వన్ గది ఎందు బస్తాయందు బీజశక్తి ఎందు మీరు ఏం ట్రేకప్ చేస్తారు అంతేగాని గెంలో దాచుకున్నాడు బస్తాలో దాచుకున్నాడు గిన్నెలో దాచుకున్నాడు కాదు విత్తనాల్లో మీ బీజాన్ని ఎక్కడ దాచుకున్నారు ఆ దాని బీజశక్తి ఎందు మీరు దాచుకున్నారు కదా ఆ బీజశక్తియే ఈశ్వరుడు ప్రరోహ ధర్మినా ఆ బీజశక్తికి అంకురించేటువంటి ధర్మము ఉంటుంది కాబట్టి ప్రరోహధర్మినాం ప్రాణినాం ప్రరోహధర్మినాం ప్రాణినాంలో కలపండి పుట్టి గిట్టి మళ్లీ పుడుతూ ఉండేటువంటి స్వభావము కలిగిన ప్రాణుల యొక్క బీజం అంటే కాలాంతరోపభోగ్యం ఇంకో కాలంలో ఉపభోగించదగినటువంటి కర్మఫల రూపమైన బీజము ఈశ్వరుని ఎందు నిక్షిప్తమై ఉంటుంది ఈశ్వరునిలో దాగి ఉంటుంది కర్మాశయం అంటా కూడా రిజర్వాయర్ ఆఫ్ కర్మాశాన్ని కూడా అంచేతనే ఆయనకి రహస్యంగా దాగి ఉంటుంది అంచేతనే ఆయనకి గుప్తాజీ అని పేరు గుప్తా అంటే రహస్యము గుప్త ఆయన రహస్యంగా అన్నీ ఆయన ఎందుకు దాగి ఉంటాయి కాబట్టి హీఈ గుప్తా అయితే సకల ప్రాణుల యొక్క కర్మాశయములు ఆయన ఎండే దాగి ఉంటాయి ఒకటి కర్మ ఒక రకంగా ఉంటుంది ఇంకొకటి కర్మ ఇంకో రకంగా ఉంటుంది అసలు ఒకటి కర్మకి ఇంకొకటి కర్మకి అసలు ఎక్కడో కోరుతుందండి ఇంత ఇన్ని రకాల మానవులు ఉన్నారు వీళ్ళలో సుఖ దుఃఖాలలో ఎంత వెరైటీ ఉంది ఇవన్నీ ఆల్ వెరైటీ అక్కడ దాచి ఉంటారు కనుక ఆయన ఎటువంటి గుప్తాజీ చిత్రగుప్తాజీ చిత్ర అంటే వెరైటీ సంస్కృతి వారికి అర్థం తెలుసుకోవాలి చిత్ర అంటే తెలుగులో చాలా చిత్రంగా ఉందే అది కాదు సంస్కృత బలం తెలుగు బలం కాదు సంస్కృత పదానికి తెలుగులో ఏమేవో అర్థాలు ఉంటాయి ఒకప్పుడు అర్థం కోయిన్ సైడ్ ఒకప్పుడు కోయిన్ కాదు ఇప్పుడు తెలుగు భాషలో మీరు మార్పులో చెప్పులో ఏం చేయక్కర్లా సంస్కృతంలో దాని అర్థం స్పష్టంగా చేయాలి చిత్ర అంటే భిన్న భిన్నములైన గుప్త రహస్యముల కర్మఫలములు దాచి ఉండే స్థానము ఎవరు ఈశ్వరు అంచేతనే ఈశ్వరులకు చిత్రగుప్త అని తర్వాత చిత్రగుప్తుడు అన్నాను కాబట్టి యముడు కూడా చెప్పేస్తున్నా పనులు మళ్ళీ యముడు యమహ అంటే యమయతి ఇది యమహ అంటే సకల ప్రాణులకు వారి వారి యొక్క కర్మఫలములను మిక్స్ అయిపోకుండా సంకీర్ణమైపోకుండగా ఎవరి కర్మఫలాన్ని వాళ్ళకి ఆ సందర్భంలో తేడా రాకుండగా ఇచ్చువాడు అదెవరు ఈశ్వరుడు విజేతనే ఆయనకి యమహ అని పేరు ఈశ్వరుడే యమ ఈశ్వరుడే చిత్రగుప్తుడు పర్జన్య అని పేరు ఈశ్వరుడికే ఇంద్రహ అని పేరు ఈశ్వరుడికే వర్షమునిచ్చివాడు ఈశ్వరుడు ఆయనకి ఇంద్రహ అని పేరు అన్నీ ఈశ్వరుడే బంగారానికే రెట్లస్ అని పేరు బంగారానికే కర్ణాభరణం అని పేరు బంగారానికే కర్ణ నాసాభరణము అని పేరు బంగారానికే ఇవన్నీ పేర్లని ఆ పరిస్థితిని పెట్టి అలాగే ఈశ్వరుడి ఎముడన్నా ఇంద్రుడన్నా చంద్రుడన్నా ఈశ్వరుడికే పేర్లు నీకు విడ్డూరంగా అనిపిస్తున్నా ఏమో నాకు తెలియదు కానీ అనిపించచ్చేముంది లోకంలో ఆ భేదృష్టి చాలా దృఢంగా ఉంది తర్వాత ఇంకా ఈ విడ్డూరం అలాగే ఇంకా ఉంది విడ్డూరం ఏదో చెప్పుంటారా లక్ష్మన్నా పార్వతన్నా సరస్వతన్నా కూడా ఈశ్వరుడే అయ్యో మొగాళ్ళు ఈశ్వరుడే అడాళ్ళు ఈశ్వరుడే అని మీరు ఈ మొబైళ్ళు ఆడవాళ్ళు గోర ఈశ్వరుడి దగ్గర ఉండదు ఈశ్వరుడు పెర్సన్ కాదు ఇంటర్సనల్ రియాలిటీ తత్వం సో ఇప్పుడు సినిమా టీవీ స్క్రీన్ మీద మొబైల్ కనపడతారు ఆడవాళ్ళు కనపడతారు టీవీ స్క్రీన్ మీద ఆ మొబైల్ ఏమిటి ఎలక్ట్రాన్స్ ఎలక్ట్రాన్ క్యూబ్ అని పేరండి టీవీ స్క్రీన్కి ఎలక్ట్రాన్ క్యూబ్ అని పేరు అదంతా కూడా టీవీ స్క్రీన్ మీద కనపడేదంతా కూడా ఎలక్ట్రాన్స్ యొక్క తమాషా ఎలక్ట్రాన్ అంతా కమాల్ హాట్ టీవీ స్క్రీన్ మీద మొగాల్లో ఎవళ్ళు ఎలక్ట్రాన్స్ ఎలక్ట్రాన్సా మొగా ఎలక్ట్రాన్సా ఎలక్ట్రాన్క్స్ మరి అడవాళ్ళు కనబడితే వాళ్ళు ఎలక్ట్రాన్స్ మరి ఎలక్ట్రాన్స్లో మొగా అడ ఉండవా ఉండవు ఈశ్వరుడు అంటే కారణతత్వంలో ఈ విభేదాలని ఉండవు మరి వాళ్ళెవాళ్ళు అలా చెప్తున్నారంటే వెళ్ళి వాళ్ళనే అడగాలంటే వాళ్ళు అలా ఎందుకు చెప్తున్నారు అవ్యయం అని ఒక మాట మీద ఉండే అవ్యయం అది కూడా బీజంకి విశేషమే దాచుకున్న విత్తనములు దాచుకున్న చెడిపోని విత్తనం అవ్యయం బీజం ఇప్పుడు విత్తనాలు దాచుకున్నారని కోళ్ళు దాచుకోయారా దాచుకోవాలి ఎలా దాచుకుంటే తీరా తీసేపటికి పుచ్చిపోయి ఉన్నాయనుకోండి అదేం ఉపయోగం లేదు ఇక్కడ విత్తనాలు చెడిపోయి పనే లేదు వీడు ఈ జన్మలో చేసిన కర్మఫలం అలడవని జన్మల తర్వాత కరెక్ట్గా వచ్చేస్తున్నాడు విత్తనాలు చెడిపోవడం అనేది ఏది ఉండదు కాబట్టి నిధానం అవ్యయం బీజం అవ్యయం యావత్ సంసారభావిత్వాదు అవ్యయం అంటే ఇక్కడ శంకరులు ఇంకో సెన్స్లో చెప్తున్నారు అదేంటంటే అది చెడిపోదు పాడైపోదు అది చెడిపోవడం అన్నా పాడైపోవడం లేకుండా పోదు విత్తనము అంకురించకపోవడము అనేది ఉండదు ఆ విత్తనము ఆ కర్మ యొక్క ఫలము వచ్చే తీరుంది ఎంతవరకు ఈ అవ్యయము అనేది సంసారము ఉన్నంత వరకు వాడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని ఆత్మకర్త అకర్త భోక్తాన్ని తెలుసుకుని జీవన్ముక్తుడయ్యేటంత వరకు ఈ కర్మ ఫలములు అలా అనుకురిస్తూ వీడికి సుఖ దుఃఖాలను కలగజేసుకునే ఉంటాయి కాబట్టి సంసారం ఉన్నంత వరకు నశించదు కానీ ఒకసారి జ్ఞానం పుట్టితే జ్ఞానాజ్ఞ సర్వకర్మాణి భస్మసాత్ కురి నేను టైం చూసుకోలేదు సో అయినా పర్వాలేదు ఆ జ్ఞానాజ్ని శర్మలోనన్నింటినీ భస్మము చేయును కనుక ఆ అప్పుడు ఈ సంసార బీజము నష్టము మళ్ళీ వరం కంటిన్యూ చేద్దాం ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణము పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే